హరి ఓ శ్రీగురుభ్యో నమ బ్రహ్మాం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తి ద్వంద్వతి గగనసదృశం త్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం సర్వీ సాక్షీభూత భావాధీతం సద్గుమో నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సాంప్రదా కర్తృవ్యో ఋషిభ్యో మహాభ్యో నమోప్లవీ ప్రజన్ ప్రత్యర్భే బ్రహ్మస్ సదాశివస అస్మార్యపర్య వందేరుకరం హరి ఓం శ్రీ గురుగ్యో నమ హరి నారాయణ నారాయణ సాయి రామ్ గురుగారు ఆ సాయిరా అండి ఇరవై శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి నిన్నటి నుండి ఆ రాగేచ్ఛా సుఖ దుఃఖాది రాగము చేరేపించబడినము కామమునకు బానిసే అయి మానవుడు కర్మలాచరించు ఈ గుర్తుపెట్టుకోడు అంటే వాడు ఎప్పటికీ కూడా సంఖ్యలతో బంధించబడి ఉన్నప్పటికీ కూడా అదే ఆనందంగా భావించేవాడెవడో వాడు బానిసత్వం బంధాన్నే ఆనందంగా భావించేవాడు ఇది గుర్తుపెట్టుకోనిసత్వం రెండు రకాలనమాట భౌతికమైన లౌకికమైన అంశాలలో మనం బాధించబడుతూ బంధించబడుతూ ఉండటం ఒక పద్ధతి రెండో పద్ధతి ఉంది దైవీ ఉన్మత్తత ఇదేమో విషయోన్మత్తత రెండో పద్ధతి దైవీ ఉన్మత్తత ఈ దైవీ ఉన్మత్తత కూడా కొంతకాలానికి బంధహేతు అవుతుంది ఆ బాధహేతువుని ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి మానవుడు ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలకైనా సరే తన లక్ష్యం కైవల్యం మాత్రమే కేవలోహం పరోస్ ఎప్పటికైనా ఈ స్థితిని సాధించవలసిందే చాయిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈ జన్మలోనే సాధిస్తావా వచ్చే జన్మకి సాధిస్తావా ఓ వంద జన్మల తర్వాత సాధిస్తావా కల్పాంతానికి సాధిస్తావా లేకపోతే వంద మంది బ్రహ్మలు పోయిన తర్వాత సాధిస్తావా దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ కర్మచక్రంలో కాల చక్రంలో తిరుగుతూ అది ఎట్లా పొందాలి అనేటటువంటి అవగాహనతో అనుభవంతో నిర్ణయంతో మనం సాధించాలి అందుకని చాలా జాగ్రత్తగా బుద్ధిని ఫైన్ ట్యూనింగ్ చేయాలి ఎంత ఫైన్ ట్యూనింగ్ చేయాలయా అంటే నీవు ఏ స్టేషన్ పలకమంటే ఆ స్టేషనే పలకాలి దానిష్టం వచ్చిన స్టేషన్ పలకూడదు మామూలుగా ఎలా ఉంటుందంటే దాని ఇష్టం వచ్చిన స్టేషన్ పలుకుతుంది ఏదో ఒకటి తోస్తుంది ఖాళీగా కూర్చుంటే చాలు ఏదో కొడుతూ వస్తుంది టీవీలో ఏమొస్తుంది హైదరాబాద్ లో ఏమైంది రష్యాలో ఏమైంది ఇంతకీ టీకా వచ్చిందంటారో రాలేదంటారా వస్తే పని చేస్తుందంటారా లేదంటారా ఇలా దానికి ఏం పాట ఉండదు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అన్న అన్ని అవసరమే అన్నీ అనవసరమే దానికి రెండూ తెలుసు కాసేపు మాట్లాడితేనేమో అన్నీ నాకెందుకండి బాబో నాకేం అక్కర్లేదు నాకేం అవసరం